ప్రకరణం దీనికంటారు శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం ప్రాహు ప్రకరణం నామ గ్రంథ భేదం విపస్థిత పరాశర ఉప పురాణంలో ఈ విధంగా చెప్పబడింది ఏ ప్రకరణ గ్రంథం మనకు శాస్త్రంలో అంటే వేదంలో అనేక ప్రకరణాలు అనేక ప్రక్రియలు చెప్పబడ్డాయి అందులో కొంత ఏక ఏకదేశాన్ని మాత్రం తీసుకుని ఇక్కడ విచారణ చేయబడుతుంది మరి ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అది ఈ ప్రకరణం ద్వారా సిద్ధిస్తుంది కాబట్టి ఇటువంటి దానికి ప్రకరణము అంటారు అని ప్రకరణం యొక్క లక్షణం చేశారు ఈ శ్లోకాన్ని కంటస్థం చేసుకోవాలి వేదము దేనికంటారు అది శ్రీ సాయనాచార్యులు ఋగ్వేద భాషంలో మరి ప్రస్థాన భేదంలో కూడా చెప్పినటువంటి వేదం యొక్క లక్షణాన్ని ఇక్కడ టిఫన్ ద్వారా ఇచ్చాము ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహార యోహ అలౌకి ఉపాయం యో గ్రంథో వేదయతి స వేద ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారం సకల జీవులకు ఇష్టమేది అంటే మోక్షము ఆ మోక్షమును ప్రతిపాదించున్నటువంటిది మరి అనిష్టమేది నరకము దుఃఖము ఆ దుఃఖాన్ని పరిహారం చేసటానికి ఉపాయములు ఏ గ్రంథ విశేషం చెప్తుందో ఆ గ్రంథానికి వేదము అంటారు అని ఈ విధంగా సాయనాచార్యులు చెప్పారు మరి ప్రస్థాన పేదలో కూడా ఇట్లా చెప్పారు మధుసూదన సరస్వతి స్వామి వారు ధర్మ బ్రహ్మ ప్రతిపాదకం అపౌరుషేయం ప్రమాణ వాక్యం స వేద ధర్మము అంటే ప్రవృత్తి మార్గం మరి బ్రహ్మము అంటే నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని ప్రతిపాదించేటువంటి ఏ అపౌరుషేయమైనటువంటి ప్రమాణ వాక్యం దానికి వేదము అంటారు అని మధుసూదన సరస్వతి స్వామి వారు ప్రస్థాన భేదము చెప్పారు ఈ వేదము ఈశ్వరుని యొక్క నిశ్వాసలు అని చెప్పబడ్డాయి అశ మహతో భూత నిశ్వాసతమేత దృగ్వేదం యజుర్వేద అని ఈ విధంగా గృహదరణ్యకంలో రెండు నాలుగు పైలో చెప్పబడింది మనం ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనాయాసంగా అప్రయత్నంగా మనము వదులుతూ ఉంటాము పీల్చుకుంటూ ఉంటాము ఎట్లనో అట్లా ఈశ్వరుడు అనాయాసముగా తన ముఖార బిందం నుండి ఈ నాలుగు వేదాలను ప్రకటన చేశాడు అని ఈ విధంగా వేదం గురించి చెప్పారు ఇంకా వేదం యొక్క లక్షణాన్ని శ్రీ కుమారులు బట్టు చెప్తూ ప్రత్యక్ష ఎంతోపాయో న ఏతం విదంతి వేదతా అని ఈ విధంగా చెప్పాడు అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత అనుమానం చేత ఏ వస్తువు మనకు తెలియబడదు ఏ ఉపాయం చేత కూడా తెలియబడదు అది కేవలం వేదము ద్వారా మనకు తెలియబడుతుంది అది ఏ వస్తువు అని అంటే మనకు పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలియబడదు ఇంకా ఏ ఇతర ఉపాయాల చేత తెలియబడదు అది కేవలం వేదము ద్వారానే మనకు తెలియబడుతుంది వేద సర్వై అహమేవ వేద్య అత్తంతు ఔపనిషదం పురుషం పుచ్చామి అని ఈ విధంగా శాస్త్ర ప్రమాణాలు కూడా చెప్తున్నా అటువంటి అలౌకికమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేది వేదము అని అనబడుతుంది